యుద్దమునందు కూలబడ్డాడు ఉపాధిషతంటే కూలబడినాడు యుద్దంలో కూలబడిపోకూడదు కదా యుద్దంలో ధైర్యంగా నిలబడాలి కాని కోలబడిపోతేలాగా మనం కూడా జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాము బడాయిలు చెప్తాము కానీ కష్టం వచ్చినప్పుడు కోలబడిపోతాం సో ఆ లక్షణము అది సరైనది కాదు జీవితం కూడా ఒక సంగ్రామమే సంఖ్యము కాబట్టి ఈ సంగ్రామంలో కష్టం వచ్చినప్పుడు పరాజయం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఉండటం అన్నది అది ఒక గొప్ప లక్షణం జాగ్రత్తగా ఆ కష్టాన్ని ఎదుర్కోవడం అలవాటు చేసుకుంటే అది స్లోగా ముందుకు వెళ్ళిపోతుంది తర్వాత మళ్లీ మన జాతకం తిరగబడేందుకు అవకాశం ఉంటుంది పరిస్థితి మనకు అనుకూలిస్తుంది సో ఈ విధంగా భవిష్యత్తు బాగుంటుంది ముందే కూడబడిపోతే ఇంకా వాడి చేయగలిగితే ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా ఆ రకమైన నిరుత్సాహంతో ప్రవర్తించకూడదు తర్వాత డ్యూటీ విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదు డ్యూటీయే కాదా చూసుకోవాలి కానీ అది ప్రెజెంట్గా ఉందా అన్ప్లెజెంట్ గా ఉందా అని చూసుకోకూడదు కొన్ని డ్యూటీస్ బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి డ్యూటీస్ కొన్ని డ్యూటీస్ చాలా చర్జెట్ డ్యూటీస్ ఉంటాయి పూర్వకాలం టెలిగ్రామ్ అని ఉంటుంది ఆ పోస్ట్ మ్యాన్ ఆ టెలిగ్రామ్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అదేటో వాడికి తెలుసుకోవట్లు వాక్యం ఉండదు ఆ వాక్యం అతనికి తెలుస్తూ ఉంటుంది అతను తీసుకొచ్చే పూర్వం టెలిగ్రామ్ ఇచ్చానంటే తప్పనిసరిగా అది బ్యాడ్ న్యూస్ వెరీ బ్యాడ్ న్యూస్ అయితేనే టెలిగ్రామ్ ఇచ్చేవాడు ఈ పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే ఆ ఊరు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు అంటే కార్డు ఇస్తాడు లేదా కవర్ ఇస్తాడు ఈ లోకల్ హెడ్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ వస్తాడు టెలిగ్రామ్ ఒకటి దారి మనిషి వేరే వాడు సైకిల్ మీద వస్తాడు సో ఇవన్నీ సిస్టమ్స్ ఉంది ఒకప్పుడు మోడర్నిటీ వచ్చి సిస్టమ్స్ అన్నింటినీ కబలించేసింది సో ఇప్పుడు ఈమెయిల్ వస్తుంది టెలిగ్రామ్ ఒకడు ఈమెయిల్ వస్తుంది సో కంప్యూటర్లో మీరు కనుక సరిగ్గా ప్రోగ్రామ్ చేయగలిగితే ఇమెయిల్ మెసేజ్ వచ్చినప్పుడు అది పుయ్యి అని ఒక కోట కూడా ఒకటి కూర్చుంది అది ఆన్లో పెట్టి కంప్యూటర్ ఆన్లో ఉంచుకుంటారు ఎప్పుడు బంధు పెట్టరు ఎక్కడ ఇక్కడ సంఘటనకు తెలియదు దట్ ఈస్ హౌ డెండ్ సో అది ఇమెయిల్ మెసేజ్ రాగానే ఒక కోట ఒకటి కూర్చుంది ఇట్ విల్ అలర్ట్ సో టు దట్ ఎక్స్టెంట్ దర్ ఆర్ సిస్టమ్స్ కాబట్టి టెలిగ్రామ్ వచ్చినప్పుడు అతను ఆ టెలిగ్రామ్ చూడగానే వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ భోరుమని కోలబడిపోయి రాగాలు మొదలు పెడతారు ఆ వార్త తీసుకొచ్చేస్తారు అక్కడ మోస్ట్ అన్ప్లెజెంటెడ్ డ్యూటీ సో బట్ హీ విల్ డ్యూటీ సో నా ప్రారంభం ఎలా ఉందని తిట్టుకుంటూ కూర్చుంటాయి హాస్ టు డూ కాబట్టి డ్యూటీ ఇస్ డ్యూటీ ప్రెసెంట్ ఆర్ అన్ప్లెస్మెంట్ ఎప్పుడు కూడా పని ఇస్ ఇట్ ప్లసెంట్ ఆర్ ఇస్ ఇట్ అన్ప్లెసెంట్ అనే ప్రశ్న అసలు ఉదయం చేనే ఆ ప్రశ్న ఉదయం కిందంటే వాడు రాజంక్లేశముల చేత ప్రభావితుడై జీవితంలో ముందుకు నడుస్తున్నాడు అని అర్థం అది ఎప్పుడు తప్పే అలాగా కాకుండా ఇజ్ ఇట్ డ్యూటీ అని ప్రశ్న వేసుకుంటే బాయ్ దట్ ఈస్ పెర్ఫెక్ట్ అది డ్యూటీ అయితే చేసేస్తాడంతే అది అంత ప్రజెంట్ అన్ప్రెజెంట్ అనేటువంటి మాట లేదు సో దిస్ ఈస్ ది ఓన్లీ ఇష్యూ హియర్ కనుక సో అర్జునుడు తన డ్యూటీని విస్మరించి ఏదో ఒక ఆవేశానికి ఒక ఇమోషనల్ ఔట్బర్స్ తర్వాత అదంతా మనం ముందు చూడబోతున్నాము అదంతా శోకానికి గురి అయి ఆ రథం యొక్క ముందు భాగంలో కోలబడ్డాడు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాగశాస్త్రే శ్రీకృష్ణాజున సంవాదే అర్జున విషాదయోగో నామోధ్యాయ ఇంటే ఇంతవరకు అని ఈ విధంగా అవి అర్థాలు ఇది అనే శబ్దానికి శ్రీమద్భగవద్గీత బహువచనం వార్త గీతాసు గీత కాదు గీతలు భగవద్గీతలు నేను ఒక శ్లోకం చూశాను కొంచెం ప్రాచీనమైన గ్రంథం భగవద్గీతలు ఇది అలా అలా కనపడదు భగవద్గీతాలే ఉంటుంది కానీ భగవద్గీతలు అని ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వన్ గీత ఈ గీతా అంటే గీతలు భగవద్గీతాస్ అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీత తర్వాత సంస్కృతంలో రెండు పదాలున్నాయి గీతం గీత అసలు మోస్ట్ అప్రోపరియేట్ పదం గీతంనే కానీ ఇక్కడ ముటుకు గీతా అనే స్త్రీలింగ శబ్దాన్ని వాడే అర్థం ఒకటే అర్థంలో మార్కేలేదు గీతా అన్నా పాటయే గీతం అన్నా పాటయ్యే అయితే వై వై గీతాశి ప్రిఫరెన్ గీతం అంటే దానికి చిన్న స్వారస్యం ఉంది ఏమిటంటే అది గీతం న పురుషిలింగ శబ్దం గీతా స్త్రీలింగ శబ్దం ఉపనిషత్తు స్త్రీలింగ శబ్దం ఇది ఉపనిషత్తుల సారమం కాబట్టి అది ఉపనిషత్తుల సారమే గాని సారమైన పాట గాని ఏదో మామూలు పాట కాదు ఏదో అనేక పాటలున్నాయి ఇది ఇంకో పాట అని కాదు ఉపనిషత్తుల సారమైన పాట అందుకోసం ఆ స్వ ఆ రకమైన లక్షణాన్ని సూచించటం కోసం ఉప ఒక స్త్రీలింగ శబ్దాన్ని సూచిస్తోందనమాట స్త్రీలింగం ఉంది కాబట్టి స్త్రీలింగ శబ్దం ఉపనిషత్తు కనుక దాన్ని ఆ విధంగా దీనిని గీతాసు అని గీతా అని స్త్రీలింగ శబ్దాన్ని వాడారు తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన బోధంతో కూడా ఆ శ్లోకాల్లో ఉంది ప్రతి శ్లోకము ఒక గీతియే ఒక పాటయే సో హృదయంలో ఉన్నటువంటి ఒక స్పందన పాఠరూపంగా వెలువడుతుంది రామాయణంలో వాల్మీకి మహర్షి శ్లోకాన్ని రచించిన ఆది కవి శ్లోక శ్లోకత్వమాగత సో ఆయన హృదయంలో ఒక గొప్ప ఆవేదన నిర్మాణమై అదే శ్లోక రూపాన్ని సంతరించుకుంది అని చెప్తారు సో ఎనీవే ఒక అద్భుతమైనటువంటి ఫీలింగు అది బయటకు వచ్చినప్పుడు దాన్ని శ్లోక రూపంలో నిబద్ధం చేయటం జరిగింది కనుక శ్రీకృష్ణుడు యొక్క హృదయంలోని భావజాలము ఈ గీతమూల రూపంలో మన ముందు అని చెప్పిన శ్రీకృష్ణుడు చూడ అంటాడు గీతానే హృదయం పార్థే అర్జున ఈ గీత ఇది నా హృదయము ఆ హృదయంలో ఉండే రహస్యం అలా వింటదనమాట సో ఎనీవే గీతాసు తర్వాత గీతా పేరు పెట్టడంలో మరో చిన్న స్వారస్యం ఉండదు శ్రీకృష్ణుడు ఒక గొప్ప గాయకుడిగా ప్రసిద్ధుడు అంటే వచ్చి ఓకల్ కాదు ఇన్స్ట్రుమెంట్ మధుర గీతమునకు ఆయన ప్రసిద్ధి వేణు వేణుగానము ఇన్ఫాక్ట్ భగవద్గీతలో భాగవతంలో వేణుగీత అనే ఒక అధ్యాయ ఉంది కేవలము శ్రీకృష్ణుడు వేణువుని వాయించటం వేణునాథుని చేస్తాం అదే టాపిక్ ఇంక ఏ టాపిక్ లేదు అలాగే యుగల గీతము అని ఇంకొకటి భాగవతం అనేది ఉంటుంది సో ఓసారి ఎక్కడో శ్రీకృష్ణాష్టమి నాడు నేను చెప్పాను రేణు గీతం చెప్పాను రేణు గీతం చాలా చాలా మధురంగా ఉంటుంది కానీ కేవలం కవిత్వంలో ఉంటుంది వామ వాహుకృత వామ కపోలహ వామా చూ వర్ణన ఎలా వస్తుంది వామ బాహుకృత వామకపోలహ ఎడమ చేతిలో ఎడమకపోలాన్ని పెట్టుకున్నాను వామబాహుకృత శబ్దచక్రం అసలు ఆ పదాలు వినగానే మీకు మనస్సులో రూపం వచ్చేస్తుంది అన్నట్టు వామ బాహుకృత వామకపోలహ ఏదో ఉంది కోమలాంగునిధి రాశ్రిత మార్గ అంటే మతీ సుకుమారమైన వేళ్లతో ఆశ్రిత మార్గ ఆ వేణువుపై సరిదములను కలిపిస్తున్నాడు ఆ వేళ్ళకే వేణులే వంకద గ్రిహంగి పోషణ అని ఆ రకంగా ఆరంభమవుతుంది వామబాహుకృత వామకపోలవు సో కేవలము వేణునాదమే టాపిక్ గంటన్నదో గంటం పావో బాహం పాఠం తాగిన తర్వాత నేను రెండు రకముల కామెంట్స్ విన్నాను ఒకటి ఏమిటండే ఏది చెప్పాను నేనే వేణు శ్రీకృష్ణుడు వేణువు వాదేడు ఇదే చెప్పింది అని ఒక అభిప్రాయం వినా ఎంత సేవ చెప్పినా శ్రీకృష్ణుడు వేణువుదాడు కదా ఇంకేం లేదు సో అదొక ఇంకో కామెంట్స్ ఏంటంటే అబ్బా ఎంత మధురంగా ఉన్నది అని ఇంకో రెండు కామెంట్స్ ఐ ఐ హేడ్ సో ఆ విధంగా అంటే ఆ గానము యొక్క మాధుర్యము ఆ రచన యొక్క మాధుర్యము గానము యొక్క మాధుర్యము దాని దాని వర్ణనే ఉంటుంది ఇంకా ఉండదు దానిని ఆస్వాదించగలిగిన వాడికి అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది అలా కాకుండా ఈ సోపరాలు ఉంటాయి చూడండి ఈ టీవీలో సోపరే సమ్ సమ్ స్టోరీ బిల్డప్ ఏ ఉండదు అటువంటి వాటితోటి అలవాటు పడిపోయిన మైండ్కి ఏమి సమాచారం లేదు దీంట్లో అన్నట్టుగా అనిపిస్తుంది వాటెవర్ సో శ్రీకృష్ణుని యొక్క ఆ గాన మాధుర్యము చాలా లోక చెందింది కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది గానం అంటే బాగుంటుంది కానీ పాఠం అంటే ఏం బాగుంటుంది అంచేతనే దాన్ని ఆ గానం కింద ఎందుకంటే మురళీ మురళీకృష్ణుడు కదా మురళీ గాన లోలు లోక ప్రసిద్ధమైన గానం ప్రకృతి నంతని పులకరింపజేసినటువంటి గానం సో అటువంటి గాన గానం చేయటంలో నిష్ణాతుడైనటువంటి ఆ అవతారమూర్తి ఆయన బోధించేటంటే ఇది కూడా గానము వంటిదే అని ఒక ఆ శ్రీకృష్ణుని యొక్క యమునా నది ఉండే లీలల్ని మనస్సులో పెట్టుకుని దీనికి భగవద్గీత భగవద్బోధనం ఆత్మబోధ అన్నట్టుగా అలాగే పేరు కాకుండా గీత అని పేరుని పెట్టడంలో అదొక అంత స్వారస్యం భగవద్గీతాసు ప్రతి శ్లోకము ఒక గీత గనుక గీతాసు అన్నది బహువచనం గీతల ఎందు ఉపనిషత్స ప్రతి నిజానికి అసలు భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకానికి కూడా ఆ ఉపనిషత్తుల్లో ఉండే మంత్రాలతోటి కనెక్షన్ ఇస్తూ మంది మహాత్ములు గ్రంథాలను నిర్మాణించేస్తారు నిగమ బాబా అని మహావిద్వాంసులు బృందావంలో ఉండేవారు చాలా పెద్ద విద్వాంసం ఆయన ఈశావాస్యోపనిషత్తుకి భగవద్గీతకి ఉండే సంబంధాన్ని మొదటి ఈశావాస్యమిదం సర్వం అనే మంత్రాన్ని ఆధారంగా చేసుకుని గీతలో ఏ శ్లోకాలు అదే భావజాలాన్ని ప్రతిపాదిస్తున్నాయి అలాగే కర్మయోగము గీత యొక్క ప్రధానమైన బోధ సో అది ఆ కర్మయోగం కూడా గీతలో బోధించిన కర్మయోగం కూడా కేవలము ఆ ఈశావాస్యంలో ఉండే రెండో మంత్రం నుంచి పుట్టింది పుర్వల్ నైవేహ కర్మ జిజీ విషేచ్చత సమా కర్మలను చేయటం నీ జ్యూతిని చేయటం అనే దాంతో ఎప్పుడు వెనకాడవద్దు వద్దు అని ఈశావాస్యంలో బోధిస్తారు అదేవిధంగా మూడో శ్లోకం అవిద్య విద్య గురించి అక్కడ జ్ఞానాలను గురించి చెప్పిన శ్లోకాలు సో ఈ విధంగా ప్రతి శ్లోకము కూడా ఇక్కడ గీతలో ఉండే టాపిక్స్ ని ఇన్స్పైర్ చేస్తుంది అక్కడ ఒక ఒక మంత్రము ఇక్కడ ఒక టాపిక్ కింద మీకు గీతల దర్శనం చేస్తుంది ఈ రకమైన లోతైన విశ్లేషణ చేసి నిగమ బాబా అనే గ్రంథాన్ని నిర్మాణం చేశారు హిందీలో గ్రంథం పేరు గుర్తులేదు మాకు సో ఈ విధంగా ఉపనిషత్తుల సారమే ప్రతి శ్లోకం కూడా అంచేతనే గీతాసు ఎన్ని గీతలున్నాయో అన్ని ఉపనిషత్తులు కూడా ఉపనిషత్స ఆరు వందల యాభై గీతలుంటే ఆరు ఉపనిషత్తులు ఉన్నట్టయి లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒక ఒకే శ్లోకం ఒక టాపిక్ కాకపోవచ్చు కాబట్టి రెండు మూడు నాలుగు శ్లోకాలు కలిపి ఒక ఉపనిషత్తు కింద వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి సో ఆ సందర్భాల్లో ఆ ఉపనిషత్తుల యొక్క సంఖ్య తగ్గొచ్చు ఆరు వందల ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్స్ ఉపనిషత్తు నేను అప్పుడప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాను ఉదాహరణకి అశోచ్యానందంగా శోచేసుకోమని ఆరంభమైనది దశోక ఉపనిషత్తు అని ఆ శ్లోకం తర్వాత మాత్రా స్పర్శాస్తు కౌంటేయాన్ని వస్తుంది దానికి త్రితిక్ష ఉపనిషత్తులు సో ఈ విధంగా చక్కటి ఉపనిషత్తులు ఉపనిషత్ నామధేయాలు కూడా చక్కగా పెట్టాయి సో అంతేతనే దీనికి ఉపనిషత్సూ అని ప్రతి అధ్యాయానికి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ తర్వాత ఈ గీతలో సబ్జెక్ట్ మ్యాటర్ ఈస్ జస్ట్ టు ఫోల్డ్ మొత్తం గీత యొక్క ఉపదేశాన్నంతని రెండు అంశాల కింద దాన్ని క్రోడీకరించవచ్చు రెండే టాపిక్స్ మొదటిది బ్రహ్మ విద్య రెండవది యోగ శాస్త్రము బ్రహ్మ అంటే నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ విచ్ ఇస్ ఆత్మన్ ఆత్మ యొక్క స్వరూపమిట్టిది అని బోధించేటువంటి విద్య బోధ దాంతో చేయాల్సిందేముండదు నాలెడ్జ్లో కొత్తగా చేయాల్సిందే ఉండదు ఎందుకంటే నాలెడ్జ్ ఇట్సెల్ఫ్ దిక్షన్ నాలెడ్జ్ ఇట్స్ దిక్షన్ ఇంకా వేరే ఇట్ డజంట్ రిక్వైర్ ఎ స్పెషల్ యాక్షన్ సో నాలెడ్జ్ ఈస్ ఏ కంప్లీట్ ఇట్స్ కాబట్టి రికగ్నైజ్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ అని కొంతమంది చెప్తారు అలా చెప్పేందుకు అవకాశం ఉంది దే టూ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ One kind of knowledge is, it is complete in itself. Unko rakka knowledge unkundi. A knowledge iku pakkana karma ni jodhiste gani, ane complete apadu. Ana avishanda vibhavanche sushandar bhala kudala akupolet, which is fair enough. So udhaharana ki karma kusambandhi inche ne jnana unkundi. Yukadu o particular share unnanu ko ndi, o share, market pro shares untae kata unne, a particular share where it is a very valuable, బ్లూచూప్ షేర్ ఓ ఎన్జీసీ షేర్ అలాగ మీకు సమాచారం తెలిసిందనుకోండి యూ నో దాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ నాలెడ్జ్ ఇట్ ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఆ నాలెడ్జి యాజ్ సచ్ అది ఫ్రూట్ఫుల్ కాదు అది పెద్ద ప్రయోజనం ఇలా పాఠం చెప్పినప్పుడు ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇలాగ ఒక దృష్టాంతం కింద ఉపయోగపడింది తప్పిస్తే దానికంటే అంతగంటే లాభం ఏం లేదు సో కానీ ఆ నాలెడ్జి ఉన్నప్పుడు వెంటనే మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళా లేకపోతే వాళ్ళ సెంటర్ కు వెళ్ళి ఓ వంద షేర్లో ఆఫీస్ షేర్లో కొని పెట్టుకోవాలి అప్పుడు సో నాలెడ్జ్ ఫాలోడ్ బై యాక్షన్ అప్పుడు లాభం ఉంటుంది లేకపోతే వృత్తిగా నువ్వు గుర్ర పదాలు ఉన్నాయనుకోండి ఆ ఈ గుర్రం ఇవాళ్ళ నెగ్గుతుంది అని తెలిసిందనుకోండి ఏమిటి లాభం రియాలిటీ గోయింగ్ టు సో వెంటనే ఏం చేయాలి ఆ గుర్రం మీద వెయ్యో రెండు వేల డబ్బు కట్టాలి అంటే పోతే పోతుంది వస్తే వస్తుంది ఏదైనా ప్రయోజనమే Anything is a result. So uttuthi ke teluskotam ala uppakaarami ondi. Dhani action lo pe'thali. Kabat knowledge, adhi karma walne pariporna mautundi. Ani ilai knowledge yahut unjil okanga. Kani ikkada it is not like that. In a brahma vidyana antinama onte, it is complete in itself. Inka it's dhani ke lo, dhani ki mirukul dhiddha usindhi kani karma tothi dhani, సఫలం చేయాల్సిన సందర్భంగా ఏమీ ఉండదు ఇట్ ఈస్ కంప్లీట్ నిక్స్టర్ బ్రహ్మ విద్య ఈ నాలు జి బ్రహ్మ సో బ్రహ్మజ్ఞానము సో దట్ ఈస్ వన్ టాపిక్ ఓకే యోగ శాస్త్రే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్రహ్మ బట్ ఆల్సో యోగ శాస్త్ర ఇది ఎలాగంటే రెండు విశేషణాలు వేస్తారు దీంట్లో వస్తున్నాయి వ్యాకరణంలో స్నాతానులిప్తాహని స్నాతాశ్చితే అనులిప్తాష్ట వాళ్ళు స్నానం చేశారు స్నాతాహ అనులుప్తాహ అంటే క్రిమోది కూడా చందనము క్రీము ఏదో రాసుకుని ఉన్నారు అని అనులేపము ఇది సంస్కృత సాహిత్యం ఈ అనులేపం సమృద్ధిగా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది అనులేపం అంటే క్రిమోది రాసుకుంటాం ముఖానికి దానికి సో వాళ్ళు చందనంతో ఇతర సుగంధ ద్రవ్యాల పులుగు అని ఒక క్రీమ్ ఉంది ఇలా ఒక పెర్ఫ్యూమ్ ఉంది ఈ పెర్ఫ్యూమ్స్ తోటి A pasuppu is a very good uh, uh, raw material for all creams, even the antibacterials. A pasuppu ni bhāga, very uh, bhāga-nuri, atāra matta-gata arjishnat laite, dantlo e perfumena veshi, you can make a paste, and now that is ready for applying to the body. So snātānulittāḥ, snātāḥ ca te anulittāś ca. They are not only bathed, uh, but also uh, applied cream, etc. So āviđanga, brahma-vidyāya yoga-śāstra. It is not only brahma-vidyā, but also yoga-śāstra. And then it is, if it is brahma-vidyaki, konta preparation-a-stra. Preparation-a-lāka-pate like ākhar-la-i-gan-kunte āndhava-brahma-dhyāna-la-ipo like accha samasya-kata. Problem-a-lāka-pate ākhar-la-i-gan-kunte āndhava-brahma-dhyāna-la-ipo accha samasya-kata. బ్రహ్మవిద్య ఉదయించాల్సినటువంటి లోక ఆశ్రయము బుద్ధి ఆ బుద్ధి కొంత క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ఎలాగంటే కంచంలో అన్నం వడ్డించి ముందు ఆ కంచాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది క్లీన్ చేయకుండా అన్నం వడ్డించారనుకోండి ఆ అన్నము పాడైపోతుంది దానివల్ల వీడికి తృప్తి కలగడం ఆ అన్నం అవతల భారస్పరం తీసుకెళ్ళి తినలేదు దానివల్ల వ్యర్థానికి సో ఆ విధంగా బ్రహ్మ విద్యని చెప్పంటే కూడా ఆ హృదయము అంత లేకపోతే అంతఃరణము శుద్ధంగా ఉండాలి సో ఎప్పుడు కూడా శుద్ధి అనేది కర్మ శుద్ధి చేయటం అనే ప్రోగ్రాము ఇట్ ఈజ్ ఆల్వేజ్ యాక్షన్ ఇప్పుడు దిన్ని ఇంప్యూర్గా ఉందనుకోండి శుద్ధి చేయాలనుకోండి ఏం చేస్తారో జపం చేస్తే శుద్ధ జ్ఞానం చేస్తే శుద్ధి అలా శుద్ధ అవుతుంది కొంచెం పౌడర్ ఏదో వేసి దాన్ని తోమినట్లయితే శుద్ధి కాబట్టి శుద్ధి అన్నది ఎప్పుడూ ఒక కార్యక్రమం అది ఇచ్చే ప్రోగ్రాం ఇచ్చే ఫంక్షన్ ఒక కర్మ అది కనుక అంతఃకరణమును శుద్ధి చేయాలి దేనికోసము అంటే దానిలో బ్రహ్మ విద్య ఉదయించేటందుకై శుద్ధి చేయాలి ఆ శుద్ధి చేసేటువంటి కార్యక్రమము అది కర్మ రూపంగా ఉంటుంది అంతఃకరణల్లో మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందో తెలిస్తే దాని వచ్చి శుద్ధి మనం చేయగలుగుతాం ఇప్పుడు మన హృదయంలో వాసనలు నిర్మాణం ఉంటాయి అనేక వాసనలు వాసనలు అంటే సంస్కారంలోని డీప్ రూటెడ్ ఇంప్రెషన్స్ అంటారు ఒక బాగా బలమైనటువంటి ముద్ర పడిపోయి ఉంటుంది మనస్సు మీద సో అదే వాసన అంటే ఇప్పుడు ఈ వాసన ఎలా ఎలా వస్తుంది మనస్సులో వాసన ఎలా వస్తుందో తెలిసిన కర్మ వలన వస్తుంది ఇప్పుడు ఫలానా ఆర్టికల్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది అనే వాళ్ళే చెప్తారు చిత్త మీరు వెళ్ళి అది కొని వెతికి పట్టుకుని కొని దాన్ని భుజిస్తారు భుజిస్తే మీరు చాలా చక్కటి ఆనందం కలుగుతుంది బట్ అది అక్కడితో పోద ఈ భోగము ఈ భోగము భోగం కూడా కర్మలో భాగమైన కదా మీరు తినారు తిన్నారు సంపాదించారు తిన్నారు సో ఈ మొత్తం కర్మ మనస్సుపై ఓ ముద్ర వేస్తుంది దాంతో వీడు ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ బాగా ఇష్టపడినట్లయితే హీ బికమ్స్ ఎ ఫ్యాన్ ఇప్పుడు సినిమా చూస్తాడు ఒక హీరో యొక్క యాక్షన్ బాగా ఇష్టపడతాడు ఇష్టపడి హి బికమ్స్ ఎ ఫ్యాన్ అంటే మళ్లీ మళ్లీ మళ్లీ అదే హీరో యొక్క సినిమాకి వెళ్తూ ఉంటాడు సో ఈ విధంగా సక్సెస్ఫుల్ హీరో అంటే ఎవడు ప్రజల యొక్క మనస్సుపై ముద్ర వేయగలిగిన సక్సెస్ఫుల్ హీరో సో ఈ విధంగా మనం చేసి ప్రతి పర్మ కూడా మనస్సుపై ఒక ముద్ర హోట వేసుకుంటాం ఈ ముద్రలకే వాసనలు పేరు కాబట్టి మనస్సులో ఈ వాసనలన్నీ కలిసి అదే మాలిన్యం కనుక మాలిన్యం ఎలా పేరుకుంది కర్మ వాసనల రూపంగా పేరుకుంది కాబట్టి కర్మలు చేయటం వల్ల మాలిన్యం పేర్కొంటే ఆ మాలిన్యం ఎలా పోతుంది కర్మలు చేయటం వల్ల పోతుంది ఎటు వచ్చి కర్మలు చేస్తే మాలిన్యం పేరుకుంటోందో దానికి ఆపోజిట్ పద్ధతిలో కర్మలు చేస్తే మాలిన్యం పోతుంది కాబట్టి మనస్సులో కర్మవాసనలా నిర్మూలించే విధంగా మనం కర్మలు చేయాలి యోగము అంటే కర్మ యోగము అంటే కర్మ కర్మయోగం సో అటువంటి కర్మయోగాన్ని బోధించేటువంటి గ్రంథము కనుక దీనికి యోగ శాస్త్రము శాస్త్రము అనే పదాన్ని గీతలో గీతకి శాస్త్రము గీత శాస్త్రమిదం పుణ్యం ఈ గీతం ఉన్నదే ఇది శాస్త్రము శాస్త్రము అంటే మళ్ళీ రెండు రకాలు శాస్త్రీకి శాస్త్రం శంసతీకి శాస్త్రం శాసించేది అది శాస్త్రము అంటే సత్తము అని అర్థం శాసిస్తుంది నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలి డూస్ విధులు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు డోంట్స్ నిషేధము సో విధి రూపంగా ఉండి మనుష్యులను శాసించేటువంటిది ఏదైతే ఉందో గ్రంథం కానీ ఒక కోడ్ సో స్మృతి కానీ అది శాస్త్రము అనిపడుతుంది కానీ గీత అటువంటి శాస్త్రం కాదు ఎందుకంటే గీతలో విధి నిషేధాలు అది ఎక్కువగా ఉంటాయి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు ఉపవాసం చేసినప్పుడు ఒక భోజనం చేయాలి ఆ భోజనంలో ఉపకారాలు ఎక్కువ వేసుకోకూడదు ఆ తర్వాత ఏమో ఏకాదశి నాడు జపం అది కొంచెం చేసుకోవాలి ఎక్కువగా ద్వాదశి నాడు పొద్దునే భోజనం ఇవన్నీ మీ గీతలో ఎక్కడైనా కనపడతా కనుక ఈ సమాచారం ఈ ఇటువంటి విధి ఏమీ కనపడదు సూర్యుడు ఉదయం ఇక ముందే నిద్ర రావాలి సూర్యుడుదయం అవుతుంటే పడుక్కుని నిద్రపోకూడదు అలాగే సూర్యుడు అస్తమించే టైంలో కూడా పడుకుని నిద్రపోకూడదు సూర్యుడు అస్తమించే టైంలో భోజనం అది చేయకూడదు ఆ పూజ చేసుకోవాలి ఇలాంటి ఏదైనా కనపడతా మీ గీతలో కనుక కబతి విధి నిషేధ రూపమైన శాస్త్రము కాదు గీత అలాంటి శాస్త్రము కాదు మరి ఇంకెలాంటి శాస్త్రము శంసతీతి శాస్త్రం శంసతి అంటే చెప్తుంది ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఈ పని చెయ్యి ఆ పని చెయ్యొద్దు అని విధి నిషేధాలే ఉండవు కానీ సమాచారాన్ని మాత్రం చెప్తుంది చెప్పి తద్వారా మనిషిని సంస్కరిస్తుంది కాబట్టి అటువంటి శాస్త్రం కనుక ఇప్పుడు కర్మల్ని మీరు చేస్తూనే ఉంటారు చేసే కర్మల్ని మానేక్కర్లేదు కొత్త కర్మల్ని చేయనక్కర్లేదు చేసే కర్మల్నే చేస్తూ ఉంటారు అంటే కర్మలు అంటే ధర్మానికి సంబంధించిన కర్మలే అధర్మ కర్మలని కాదు సో ఒక పిక్ పాకెట్ ఉన్నాడు అనుకోండి ఇంతవరకు నేను పిక్ పాకెట్ని రాజద్వేషాలతో చేస్తూ వచ్చాను ఈపైన రాజద్వేషాలకు అతీతంగా పిక్ పాకెట్ చేసి దాన్ని యోగశాస్త్రంగా అనుమతి చేస్తాను అలా కాదు అది బోటంలోనే ఉంటుంది చేసీ కర్మ ధర్మబద్ధమైన కర్మలకే ఈ రకమైన చర్చంతా వర్తిస్తుంది సో ఆ చేసీ కర్మలే మీరు చేసే కర్మలే చెప్పడం మీరు చేసే కర్మలే సో అవన్నీ కూడా మంచి కర్మలే చేస్తున్నారు మీరేం చెవి చేయట్లేదు పూజ చేస్తున్నారు తప్పే పూజ చేయటంలో ఆ పూజే చేయాల్సి ఉంటుంది కంటిన్యూ చేయటం కొత్త ఆ పూజ మానేసి కొత్త పూజలేం వదిలేకర్లేదు ఒక దేవుణ్ణి పూజిస్తుంటే ఆ దేవుణ్ణి మానేసి ఇంకో దేవుని పూజించి ఈ రకమైన కన్వర్షన్స్ ఏమక్కర్లేదు సో What all we are doing, you continue to do this, uh -huh. uh -huh. uh -huh. you two men have never were there, we have never were there, the place there are never were there, the clothes there are never were there, Justice may never marry you, women and one who must comply with the attitude. Those types of people live with practice 아득하기. 여 кварmadı who made the karma of rumour把它 is now be deserved by practice now Be able to see ASGED వీడు ఇది ఎక్కడ అతిథండి ఇది ఎక్కడ న్యూస్ సెన్స్ అని అనుకుంటూ భోజనం పెట్టారా ఎలాగో భోజనం పెట్టాలి తప్పదు మో మాట ఇది ఎక్కడ న్యూస్ సెన్స్ అనుకుంటూ భోజనం పెడితే దాంట్లో మీకు పుణ్యం మాట దేవుడికి పాపం వచ్చే ప్రమాదం ఉంది సరే ఇంకెలాగూ పెట్టడం తప్పదు నిశ్చయించుకున్నారు కనుక ప్రేమ భావంతో ఒక దైవంగా భావన చేసి భోజనం పెడితే మీకు మహాపుణ్యం వస్తుంది కాబట్టి భోజనం పెట్టడమే సేమ్ బట్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి సో ఈ యాటిట్యూడనల్ చేంజెస్ చేసి తద్వారా కర్మలను సరైన పద్ధతిలో చేస్తే అంతఃస్కరణము శుద్ధమై ఆ అంతఃస్కరణలో బ్రహ్మజ్ఞానము ది మానవుడు జీవన్ముక్తిని పొందును అది అల్టిమేట్ గోల్ కాబట్టి ఆ శుద్ధి చేసే ఉపాయమేమి యోగ శాస్త్రము కాబట్టి గీతలో టాపిక్ రెండు ఒకటి బ్రహ్మ రెండు యోగ శాస్త్రము తర్వాత ఈ రెండింటికి పరస్పర సంబంధం కూడా మీరు గమనించండి అంతిమ లక్ష్యము గోల్ దాన్ని ఉపేయము అని అంటారు తర్వాత ఆ పొందదగిన లక్ష్యాన్ని మీరు చేరుకోవటానికి ఉపాయము మీన్స్ ఏమిటి యోగశాస్త్రం కాబట్టి బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే బ్రహ్మవిద్య ఉపేయం యోగశాస్త్రం ఉపాయం బ్రహ్మ విద్య లక్ష్యం యోగశాస్త్రము ఆ లక్ష్యానికి చేరుకునే మార్గము సో ఈ విధంగా రెండు టాపిక్ పర్ఫెక్ట్ లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తే అయిపోయింది పని ఈ రోజు నీడే థర్డ్ ఐటమ్ రెండే సో యోగశాస్త్రే ఇంకా శ్రీకృష్ణార్జున సంవాదే ఇది సంవాదం గీత సంవాదం వాదము అంటే వదతి వాద అయితే ఈ మాట్లాడ వాదము ఇది అనేక రకాలుగా ఉంటుంది వాదానికి ముందు వి చేర్చారనుకోండి అదేమవుతుంది వివాదము అంటే దెబ్బలాడుకుంట అది మాట్లాడమే కానీ ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా మాట్లాడుకోవడం దాని పేరు వివాదము ఈ వివాదాన్ని జీవితంలో ధరించి చేరనివ్వకపోవడం ఒకప్పుడు ఎదుటి వ్యక్తి సరిగ్గా ఉండడం అనుకోండి అతనికి తరాఖండిగా చెప్పేసి పంపించేస్త అయితే మనం అక్కడినిగా అవకాశం అంతేగాని నిలబడి వివాదాన్ని పెంచుకుంటే దానివల్ల ఒరిగి ఏమీ ఉండదు కాబట్టి అక్కడిని తిట్టుకోవడంలోకి దిగుతుంది శేషం కోపైన పూర చేస్తని ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తిట్టుకోవడంలో దిగుతుంది ఒకసారి తిట్టుకోవడం ప్రారంభిస్తే ఇంకా వాళ్ళు ఒక లెవెల్లో ఆగుతారనేదేమీ లేదు అలా దిగజారిపోయి అలాగా అసభ్యమైన పదజాలంతో ఇచ్చేసుకుంటూ ఉంటాం ఆ విధంగా వివాదంలో పడిపోతారు కాబట్టి వివాదము అది దట్ ఈస్ టు బి అవాయిడెడ్ ఇట్ ఆల్ కాస్ట్ దానికి ఆపోజిట్ వాదశానికి సం చేర్చారనుకోండి సంవాదం సంవాదము అంటే ఏంటి సంభాషణే కానీ దుసర భాషణము సంభాషణము సమ్ సమ్ అనే ఒకసర్గ్గా సమ్యక్ అనే అర్థం అంటే చక్క వాదము అంటే మాటలాడు చక్కని మాట్లాడుట చక్కగా మాటలాడు సో ఎనీవే సంవాదము శటిక్ కలవాడు దానికి అర్థం ఏంటంటే గురు శిష్య మధ్య ఉండే సంభాషణ అంతా కూడా సంవాదము అనే అనబడుతుంది గురు శిష్య సంవాదము ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ మీరు అనొచ్చు దీంట్లో డైలాగ్ ఏ ఉందండి మీరు చెప్తున్నారు కంటేసేపు మేము దీంట్లో డైలాగ్ ఏ ఉందని మీరు అనొచ్చు ట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇది మీకు రావాల్సిన సందేహాలు మీరు రిజిస్టర్ చేయాల్సిన సందేహాలన్నీ నేనే రిజిస్టర్ చేసేసి అయితే టెక్స్టే రిజిస్టర్ చేసేస్తుంది అర్జునుడే రిజిస్టర్ చేస్తాడు చంద్ర భగవత్పాదం రిజిస్టర్ చేస్తాడు ఇది కాకుండా కొన్ని నేను రిజిస్టర్ చేస్తాను ఇవన్నీ నేనే రిజిస్టర్ చేసేసి ఆన్సర్ చేయడం అయిపోతుంది ఓవరాల్ డబో పెట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు కూడా తప్పేం లేదు అప్రోప్రియేట్ వే పరిప్రశ్నైన సేవ గానీ పరిప్రశ్న ప్రశ్న కాదు పరిప్రశ్న సో పరిప్రశ్నకి ప్రశ్నకి తేడా ఉంది సో ఈ ప్రోపర్ వే క్వశ్చన్ ఇస్తే అండ్ ఇట్ గెట్స్ ఆన్సర్ అంటే దీనికోసం ఏదో ఒక డైటికెట్ ఉందని నా అభిప్రాయం కాదు ఒక పద్ధతిలో ప్రశ్నకి సమాధానం చెప్పడం కూడా ఉంటుంది సో ఇది గురు శిష్య సంవాద రూపంగా ఉంటుంది ఈ సంవాదంలో సంవాదం యొక్క లక్షణం ఏమిటంటే ప్రేమ సో ఇక్కడ ప్రేమ ఏమిటి గురువులకు శిష్యునిపై ప్రేమ ఇతడు చాలా యోగ్యమైన వ్యక్తి ఇతడి ఈ విజ్ఞానాన్ని పొంది కృతార్థుడు కావాలి అనే ప్రేమ గురువునకు శిష్యుని ఏమిటి శిష్యునికి దేని మీద ప్రేమ అంటే విజ్ఞానం మీద ప్రేమ ఈ జ్ఞానాన్ని మనం పొంది కృతార్థనం కావాలి అని జ్ఞానం మీద ప్రేమను కలిగింది సో ఇది ప్రేమతో కూడిన వ్యవహారం వివాదంలో ద్వేషం ఉంటే సంవాదంలో ప్రేమ ఉంటే చాలా ప్రధానమైన డిఫరెన్స్ ఇది కాక ఈ రెండింటికి మధ్యలో మిడిల్ గ్రౌండ్ ఒకటి ఉంది దాన్ని వాదము అంటారు ఈ వాదం అంటే ఏమిటంటే ఏ డిస్కషన్ బిట్వీన్ ఈక్వల్ అది వాదము వాదము సంవాదమయ్యే సందర్భాలు చాలా తక్కువ అప్పుడప్పుడు అవుతుంది కూడా అప్పుడప్పుడు ఒకతనం డిస్కషన్ మొదలు పెడతాడు మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మామూలుగా నార్మల్గా డిస్కషన్ మొదలు పెడతాడు కొద్దిసేపు డిస్కషన్ చేసేప్పటికి అతనికి అర్థం అవుతుంది మనం ఒక మహాత్ముడితో మహాపండితుడితో మనం మాట్లాడుతున్నాము అనే అర్థం అవుతుంది వివేకంగాలవాడు అయి ఉండాలి అర్థమైనా అంటున్నాయి అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని కలగడమే మహాభాగ్యం నేను మీ వద్ద నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని వినయాన్ని ప్రకటిస్తాను ప్రకటించి ఆ తర్వాత తనకు తోచిన విషయాలు ఆ తర్వాత కూడా చెప్తాడు అదేమీ సమస్య కాదు కానీ వినయాన్ని ప్రకటించి ఒక శిష్య భావాన్ని మనస్సులో నింపుకుని అతన్నిటి నేర్చుకుంటాడు అలాగే చేసే చేసేందుకు వాడు చాలా పెద్ద సంస్కారం గలవాడు చాలా ఉన్నతమైన సంస్కారం చాలా వినయశీలి అయి ఉండాలి అటువంటి సందర్భాలు ఉంటాయి అది సుతరాము లేకపోవడం అనే ప్రసక్తి ఉంటాయి కానీ చాలా అభివృద్ధిగా ఎదు దత్తాత్రేయ సంవాదం అని ఒకటి యదూ మహారాజు బాల్కనీలో నుంచి దత్తాత్రేయ మహర్షిని చూస్తాడు చూసి దగ్గరికి వెళ్లి ఏదో ఈ మాట ఆ మాట కబుర్ల కింద పెట్టి హీ గెట్స్ అట్రాక్టెడ్ సంథింగ్ దిస్ గేర్ ఇన్ దిస్ గైడ్ అని ఒక అట్రాక్షన్ అనిపిస్తుంది అనిపించి దగ్గరికి వెళ్లి ఏదో ప్రశ్న అడుగుతాడు ఎమయ నువ్వు ఇంత ఉల్లాసంగా ఇంత ఆనందంగా ఉన్నావు తీరా చూస్తే నీ దగ్గర ఏమీ ఉన్నట్లేదు సిటింగ్ స్టాండింగ్ అండర్ ది స్కై ఏమీ ధనం కానీ వస్తు కాని వాహనం కాని ఏమీ లేదు ఇల్లు లేదు వైకిల్ లేదు ముఖంలో చూస్తే బోళ్ళంత ప్రసన్నత ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతోంది మేము గృహస్థలం బోళ్ళంత ధనం ఉండి డబ్బు ఉంది దశకాండి కార్లుండి మరొకటి ఉండి మరొకటి ఉండి రాజభోగాలుండి మనస్సులో చింతలతోటి బెంగల్ తోటి మేము గిలగలు అడుతున్నాం ఏంటంటావు మాకు తేడా ఏమిటని అడుగుతారు దీని పేరు వాదము అని ఆయన ఈ ఆన్స్ సార్ వైశీసు ఆన్సర్ ఆయన ఎదులండి అలాగే ఉంటుంది పర్వాలేదు అండి అని తొందరగా దాన్ని వెళ్లొచ్చు కానీ ఆయనకి కరుణ కలిగి ప్రేమతోటి ఆయన సమాధానం చెప్తాడు క్లుప్తంగా ఆ సమాధానం విన్న వెంటనే అలాగే రఘుకన జడఫలత సంవాదంలో కూడా అలాగే ఉంటుంది విన్న వెంటనే మా యొక్క వాటి గై మనం అక్క గ్రేట్ మహాత్మా అని గుర్తిస్తాడు వివేకవంతుడి కనుక దాని అనే పాదాల పెట్టి అయ్యా ఇంకా మీరు వెళ్ళిపోవడానికి మీరు లేదు చేయండి అన్ లోపలికి తీసుకువెళ్లి ఆయన అక్కడ ఉపదేశం అదే పెద్ద సంవాదం సో ఆ విధంగా వాదము సంవాదంగా మారేటువంటి సందర్భాలు ఉంటాయి కానీ చాలా అరుదుగా ఉంటాయి సాధారణంగా వాదము వివాదంగా మారుతుంది డిస్కషన్ బిట్వీన్ ఈక్వల్స్ ద గటర్ ఇద్దరూ సో అక్కడ టాపిక్ ఎలా ఉంటుందంటే ది ఇష్యూ ఈజ్ నో మోర్ ఇంపార్టెంట్ ద ఈగో బికమ్స్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ ఇష్యూ పక్కన పెట్టేస్తారు వీడు పక్కన పెట్టేస్తారు వాడు పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసి ఈగో తోటి దెబ్బలు అనుకుంటూ ఉంటారు రాజకీయ పార్టీలు దేశక్షేమం కోసం మేము ముందుకు వచ్చేవన్న వస్తాము బహుశా ఆరంభంలో అలాగే వస్తారేమో కూడా బహుశా ఇష్యూ దట్ దే ఆర్ సిన్సియర్ అబౌట్ ఇట్ బట్ ఒకసారి ఆ రంగంలో దిగిన తర్వాత కావేశం వచ్చేస్తుంది ఇష్యూ పక్కకి పోతుంది దేశక్షేమం పక్కకి పోతుంది వారి మీద పనిపించుకోవాలనేటువంటి లెవెల్లోకి వచ్చేస్తుంది అహంకారం ముందుకు వచ్చేస్తుంది ఇష్యూ వెనక్కిపోతుంది అహంకారం ముందుకు వచ్చేస్తుంది సో ఇది ఈ విధంగా వాదము వివాదంలో పడిపోతుంది మీరు ఆలోచించి చూడండి సాధారణంగా ఒక పాయింట్ మీద డిస్కషన్ ప్రారంభమయ్యి ఆ పాయింట్ నెగ్గాలి దృష్టితోటి మాట్లాడే చాలా తక్కువ ఉంటారు ఆ పాయింట్ నెగ్గాలని కాదు నా పాయింట్ నెగ్గాలి that ego gets identified with the point. And so, finally, the victory for the point which is made out is equivalent to the victory for the ego. Namāṭana ijjāli yane dānto kosmi. Adhi yekude ite ākthiti ki cerukundo, adhi dee janavasyanai, adhi vādama allah vivādama eko. Abattai shāstra na ajjheni ke seplu samvāda rūpaṅga ajjheni ke yale gani vādama to prārambhīnke ఇట్ వాజ్ హోప్ ఫర్ సంవాదో అలాగా అధ్యయనం ఎప్పుడూ చేయకూడదు అంచేతనే మహాత్ములు వాదానికి అంగీకరించారు యాక్సెప్ట్ వాద సంవాదమే ఉంటుంది వాదం అనేది ఉండదు సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఎస్పెషల్లీ మన జీవితాల్లో మనం వాదాలు పెట్టుకుంటే తక్కువ వితకాలు వాద వివాదాల్లో మనం సమయాన్ని వృధా చేసినట్లయితే మనకి ఏమీ ప్రయోజనం లభించదు కాబట్టి శ్రీకృష్ణ అర్జున సంవాదము అర్జునుడు శిష్యునిగా తన వినయాన్ని ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు గురుస్థానంలో ఉండి ఆయన బోధిస్తాడు సో దట్ కైండ్ ఆఫ్ ఎ డైలాగ్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ ఎ వెరీ సింపుల్ డైలాగ్ ఎ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ డైలాగ్ సంవాదము శ్రీకృష్ణ అర్జున సంవాదే శ్రీకృష్ణ అర్జునులకి ఆ నామాల్లో కూడా కొంత విశేషమున్నది సో శ్రీకృష్ణుడు నారాయణ తత్వానికి ప్రతీక అర్జునుడు నర తత్వానికి ప్రతీక నర అంటే మనిషి కదండి జీవుడు అని కూడా అనొచ్చు సో నారాయణుడికి ప్రతీక శ్రీకృష్ణుడైతే నరుడికి ప్రతీక అర్జునుడు అయితే చెప్పిన ఏంటంటే నర నారాయణ అన్నది ఇది ఒక జ్యూయల అవతారం రెండు కానీ ఇలాంటి అవతారాలు కూడా ఉంటాయని లోకంలో ప్రసిద్ధి తక్కువ సో ఈ జ్యూయల అవతారము ఇద్దరి నుంచి వచ్చిన అవతారం కాదు ఇది ఒకే పరమేశ్వరుడి నుంచి వచ్చింది అవతారం ధ్యూ ఎలా మూర్తి అని నాకు అలా గుర్తుంది భాగవతంలో ద్వితీయ స్తంభంలో వస్తుంది ధర్ముడు మూర్తి ఆమె పేరు మూర్తి మూర్తి శుద్ధం శ్రీలింగ శబ్దం సో వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కుడతారు కమల పిల్లలు ఒకడు వరుడు నారాయణుడు ఈ కమల పిల్లలు ఒకే నారా ఒకే పర ఒకే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది చాలా రూపక ప్రక్రియలో బోధించిన అవతారం ఆ రూపకం అంటే మెటఫా ఎందుకంటే ఆ ఈశ్వరుడే జగత్తును సృష్టించి తత్సా తదేవాను ప్రావిషత్ అని నిర్దిస్తుంటారు ఆ తైత్రేయంలో దాన్ని సృష్టించి ఆ ప్రాణులను ప్రాణుల దేహాలను సృష్టించి ఆ ప్రాణుల దేహంలో ప్రాణాన్ని నింపలేదు అలా కాదు ప్రాణుల దేహాన్ని సృష్టించి తానే ప్రవేశించాడు గృహ ప్రవేశం చేసినట్లు ఇల్లు కట్టి దాంట్లో అడ్డువాడిని పెట్టినట్టు చేయలేదు ఇల్లు కట్టి తానే దాంట్లో ప్రవేశించాడు ఇది ఇల్లు ఈ ఇంట్లో ప్రవేశించినవాడు శ్రీహరి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఆ శ్రీహరికే జీవుడు అని కాబట్టి ఒకే శ్రీహరి అటు నారాయణ రూపంగానూ అదే ఒకే పరబ్రహ్మ నారాయణ రూపంగానూ నర రూపంగానూ అవతరించినాడు అని చాలా సింబాలిక్ గా చాలా బ్యూటిఫుల్ గా ఆ శాస్త్రంలో బోధిస్తారు ఈ కథలు అన్నీ ఇలాగే ఉంటాయి చాలా సింబాలిస్ గా ఉంటాయి ఆ సింబాలిజం మర్చిపోయామనుకోండి చాలా లిటరల్ గా తయారయ్యా అనుకోండి అది రికన్స్టైల్ చేయడం చాలా కష్టం లిటరల్ గా మీరు కథలు తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ లిటరల్ గా తీసుకోకూడదు అంటే మన మైండ్ని డెవ చేసుకుని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా లిటరల్ గా తీసుకుంటే పర్వాలేదు ఇంకేదో ఇంకా మామూలుగా ఆలోచించకూడదు ఆలోచిస్తే మటుకు అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు భార్యలో అన్నారనుకోండి లేదండి వేదాలు వేదాంతాలు ఉపనిషత్తులనేమో వైరాగ్యాన్ని ఆ ద్వేద బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంటే ఈయన కొనే ఒక భార్యను పెట్టుకున్నాడు అంటే అదొక ఒక అనుకోండి కాదు ఇద్దరు అనేప్పుడు కాదు వినడానికే ఉంటుంది ఆ లెవెల్కి అలాగే ఉండకూడదు ఇద్దరు భార్యలు ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సింబాల్ అంటుంది యు అండర్స్టాండి నో ప్రాబ్లం అలాగనమాట సో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇక్కడ ఒకే పరబ్రహ్మ శ్రీకృష్ణ రూపంగానూ అర్జున రూపంగానూ అవతరించింది అది అదే మరు మాయా అంటారు దాన్నే సో కాబట్టి ఆ బోధించేవాడు పరబ్రహ్మ బోధింపబడేవాడు తన పరబ్రహ్మత్వాన్ని విస్మరించిన జీవుడు తర్వాత ఇంకోటి మీరు ఆలోచించండి ఇప్పుడు బోధించి ఎత్తున్నాడంటే చేతులు కాళ్ళు లేకపోతే మధ్య మాంసము రక్తము ఇవి బోధించవు కదండి బోధించేటువంటి ఎంటిటీ వాట్ ఈస్ దాట్ జ్ఞాన జ్ఞాన జ్ఞానము ఆ చైతన్యము బోధిస్తుంది బోధ అంటే చైతన్యానికి సంబంధించినటువంటి అంశం కదా కాబట్టి బోధించేవాడు ఏమిటనమాట చేతన పురుష శిష్యుడైతే ఉంటాడు వాడు చేతన పురుషుడై ఉంటాడు కాబట్టి బోధించేవాడు బోధింపబడేవాడు వీళ్ళిద్దరూ కూడా మౌలికంగా ఒకే తత్వం అయితే ఉపాధిభేదం చేత గురుశిష్య భేదం వచ్చింది అలాగే ఒకే తత్వము ఉపాధిభేదం చేత నర నారాయణ అనే భేదంలో ఉన్నట్టుగా కనపడుతుంది శ్రీకృష్ణ అర్జున అనే భేదంలో ఉన్నట్లుగా కనపడుతుంది కాబట్టి సో వస్తువులో భేదము లేదు అని ఇదొక ఒక సింబాలిజం ఇన్వాల్వ్డ్ విత్ దౌస్ నేమ్స్ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ వ్యాకరణ స్టూడెంట్స్ మే నోటి నామా అనే పదానికి మేము పేరు అని అర్థం కాదు ప్రసిద్ధి అని అర్థం అర్జున విషాదయోగో నామా నన్ను ప్రతిపదార్థం రాయను అంటే నేనేమని రాస్తానంటే అర్జున విషాదయోగము అనే పేరు గల అందు అందు ఆయన్నే నేనేమం వస్తానంటే అర్జున విషాదయోగము అని ప్రసిద్ధి గాంచిన అంట ఎందుకంటే సూత్రాలకి నాకు గుర్తులేవు మా చేతి చిన్నప్పుడు మా గురువుగారు కొంత సుబ్రహ్మణ్య గారు ప్రతిఫలార్థం అలా చెప్పించేవారు అశ్యుత్తరే హిమాలి సంహం కావ్యం పాఠం మొట్టమొదటి శ్లోకం అక్కడ ఆయన హిమాలయ నామ హిమాలయమనే పేరు గల అని చెప్పలే హిమాలయమని ప్రసిద్ధిగాంచిన నగాధిరాజ గొప్ప పర్వతము అని చెప్పి అరే హిమాలయో నామ అంటే హిమాలయం అనే పేరు గల అని కనుక ఎవరైనా చెప్పాడంటే వాడు వ్యాకరణం వచ్చిన వాడు కాదని తెలుసుకోవాలని కూడా చెప్పాలి కాబట్టి అర్జున విషాదయోగో నామ అంటే అర్జున విషాదయోగం అనే పేరు గల కాదు పేరు ఉండడం ఏముందండి పేరు అన్నీ పేర్లే కానీ ఇది పేరు కాదు ఇది ప్రసిద్ధిగాంచిన పేరే కానీ ప్రసిద్ధమైన పేరు అర్జున విషాదయోగము అని ప్రసిద్ధిగాంచిన మొదటి అధ్యాయం ఇంకో వ్యాకరణ అంశం ప్రథమ అధ్యాయ ప్రథమశ్చాసం అధ్యాయష్ట మీరు సమాసం చేస్తే కర్మధార సమాసం ప్రథమాధ్యాయ అవుతుంది ప్రథమ అధ్యాయ సంధి చేస్తే ప్రథమాధ్యాయ కానీ అధ్యాయానికి సంఖ్య చెప్పే సందర్భంలో సమాసం ఎన్నడూ చెయ్యరాదు అని వ్యాకరణ నియమం ఒకటి ఎప్పుడూ మీకు సమాసం ఉండదు ప్రథమాధ్యాయ్యా ద్వితీయాధ్యాయము ఎవడైనా హెడ్డింగ్ పెట్టేడంటే తప్పదు సమాసం నీకు ఎక్కడా కనపడదు దానికి కూడా ఏదో వ్యాకరణ పాడేయాలని సూత్రం ఉంది దానికి గుర్తులేదు సూత్రాలు కాబట్టి ప్రథమ అధ్యాయ నో సమాసేవన్ అన్ ఆప్షన్ కాబట్టి సంధే ప్రథమాధ్యాయ సంధి చేస్తే అతడు రక్లుత అనుక్ట ప్రథమోధ్యాయ సో మొదటి అధ్యాయము అధ్యాయం అంటే చాప్టర్ ఇప్పుడు ఈ అర్జున విషాద యోగ ఈ యోగ అనే శబ్దానికి ఈ సందర్భంలో రెండు అర్థాలు ఉన్నాయి ఇది ఒక్కసారి చెప్పేశానంటే నేను ఈ సమాచారం అంతా ఇంకా మిగతాది మీకు నెక్స్ట్ టైం ఇంకా చెప్పక్కర్లేదు వన్ టైం చెప్పాలి కదండి దిస్ ఇస్ ఆల్ యూస్ఫుల్ నాలెడ్జ్ సో